కీర్తన నాలుగు వందల అరవై రెండు తినవమ్మ జానకి నీ విభుడింత చేసినాడు ఎనసియీ రఘురాముడు ఇకనేమి చేసునో వానరుల దండు దండుగూడి వారధి కొండలగట్టే ఆ నిలంక చుట్టి రానదే విడిసే కోనల త్రికూటమెక్కే ఒడగులన్నీయు చెక్కే ఏ పాన రఘురాముడు ఇక నేమిశేసునో హోరి ఇంద్రజిత్తు జంపె కుంభకర్ణు నిర్జించే ఘోర ెను మారణ ఓముసేసే మతకమింతా జరిచే ఈ రసాన రఘురాముడు ఇకనేమిశేసునో లావున రావణు జంపే లంక విభీషణుకిచ్చే చేవలనో సీత నిన్ను చే శ్రీ వెంకటాద్రి పట్టము దాగట్టుకునే ఈ వల నా వల అతడు ఇక నేమిసేస్తునో